శ్రీమహాధిపతయ సాశివసమారం శంకరాచార్యమాన్ అస్మాచార్యం వందే గిరు పరంపరామయో विकारशब्दाने के चेन्न प्राचुआ तेतुव्यपदेश मवर्णिकीये नेतरोनुपत्ते भेदव्यपदेश అస్మిన్న తద్యోగం శాస్తీ ఈ సూత్రాలు ఆనందమయాధికరణ సూత్రాలు ఈ సూత్రాలన్నిటికీ ఆనందమయమే బ్రహ్మ అనే విధంగా ఇక్కడి ముందు వ్యాఖ్యానం చూసి ఉన్నాం చూసి ఆ తర్వాత దాన్ని పూర్వపక్షం చేసేసి అలా కుదరదు ఆనందమయము బ్రహ్మకాజాలదు అది వికారము అది అన్ని మయట్టుల్లాగే ఇది కూడా మయట్టు కాబట్టి వికారము ఆనందమయము అన్నది ఒక పరిచ్ఛిన్న జీవభావంతో మానవుడు అనుభవానికి మానవుడే కాదు జీవుడు అనుభవాన్ని పొందుతూ ఉండేటువంటి ఒకనొక ఆనంద అంశ మోద ప్రియం మోద ప్రమోదీ మంచి వార్త విన్నప్పుడు కలిగే ఉత్సాహం ఆనందం ప్రియం ఆ విన్న వార్త వినగానే ఇది ఎలా ఉంటుందంటే నేనో కారు బుక్ చేశారనుకోండి మీకు బుకింగ్ వచ్చేసింది అని వాడు ఒక కాగితం పంపిస్తారు మీకు కారు వచ్చేసింది అని అది ఫ్రీ అది వెళ్ళి అందుకుని దాంట్లో కూర్చుని బయటకు వచ్చినప్పుడు కలిగేది మోదం దాన్ని నడపడం నేర్చేసుకుని భార్యగా పిల్లల్ని దాంతో పెట్టేసుకుని ఎక్కడితో పిక్నిక్కి వెళ్ళినప్పుడు కలిగేది ప్రమోదం అన్ని జీవతత్వం అంతా జీవితప్ప కారము స్థనము ఈశ్వరుడే ఈ మోద ప్రమోద ఇవన్నీ కూడా ఈశ్వరుడు ఆత్మరూపంగా హృదయంలో ఉండబట్టే లభించేది అయితే జడత జడమైన దేహానికి ఆనందమైన రకం నుంచి వస్తే మూలస్థానం వికారమే బ్రహ్మ అనడానికి వీలైనా వికారం బ్రహ్మ నుంచి ఆవిష్కృతమైనది వచ్చిపోయేది కాబట్టి ఆనందమయం కూడా బ్రహ్మ కాదు మరి ఇంకా బ్రహ్మే ఉందండి మొత్తం ఐదు సెటిల్ చేసేసారు ఐదు వికారాలే అయితే బ్రహ్మే లేదక్కడ లేకపోవడం బ్రహ్మ అనే పేరుతో బ్రహ్మ అని చెప్పారు అక్కడ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అది బ్రహ్మ అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సూత్రాలను అన్నిటినీ తిరగే తిరగరాయాలేమిటి ఇవన్నీ ఆనందమయములని చెప్పి తీరా కాదు బ్రహ్మ పుచ్చ బ్రహ్మయే బ్రహ్మ మీరు చెప్తే మరి సూత్రాలన్నిటికీ తిరగరా తిరగబౌడి అది అన్నిటికీ అర్థాన్ని మార్చి రాసుకోవాలి ఆ పని సూత్రాని తూ ఏం వ్యాఖ్యేయాని టూ అంటే ఆల్ ది అదర్ హ్యాండ్ ఏమంటే మరి పుచ్చ బ్రహ్మయే బ్రహ్మాన్ని మీరు నిర్ధారిస్తేది కదా ఆ సూత్రాలు ఆ ఏడో ఎనిమిదో ఉన్నాయి వాటి మాట ఏమిటి అంటే వాటిని ఈ విధంగా వ్యాఖ్యానం చేసుకోండి అంతకుముందు చేసిన వ్యాఖ్యానం అది భర్తృప్రపంచాచార్యుల యొక్క వ్యాఖ్యానం వృత్తికారులు ఉండేవారు వారు చెప్పిన వ్యాఖ్యానాన్ని ఒక మర్యాద కోసం ఒక గౌరవం కోసం ఇలాగంటే వ్యాఖ్యానం ఒకటి ఉంది అని భాష్యకారులు మళ్ళీ మనకి సంగ్రహంగా ఇచ్చారు అంతేకాని దాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకున్నారు నేనే కాదు ఇచ్చారు అంతే ఇచ్చి సరే అదన్నీ చూశారు కదా కల్పాలన్నీ చూశారు కదా ఫైనల్గా ఇలా వ్యాఖ్యానం చేసుకోవాలి మొదటి సూత్రం ఆనందము అది మొదటి సూత్రం దానికి వ్యాఖ్యానం ఎలా చేసుకోవాలి ఇప్పుడు కూడా అధికరణ న్యాయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది దాని మీద సందేహం ఉంటుంది పూర్వపక్షం సిద్ధం అవుతుంది అలాగే ప్రొసీడ్ అవ్వాలి కదా అక్కడ కూడా అలాగే ప్రొసీడ్ అయ్యాం ఇప్పుడు మళ్ళీ అంత మార్చి రాసుకునేప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సిన పద్ధతి ఏమిటంటే ముందు సందేహాన్ని చెప్తున్నారు సబ్జెక్ట్ మ్యాటర్ తెలుసుకొని ఉంది ఆనందమయాది ఆనందమయ వాక్యాలు ఉన్నాయి కదా అదే సబ్జెక్ట్ డిస్కషను సో कि ्रह्मा किनंदमयावय ब्रह्म विवक्ष्य उतस्व प्रधाने ఇప్పుడు ఇప్పుడు పూర్వపక్షం ఇప్పుడు సంశయం విషయో విషయశ్చయివ పూర్వపక్షస్తథోత్తరం అది కదా అధికరణ న్యాయం విషయవాక్యము విషయవాక్యం ఏది అని అప్పటికి సందేహం లేదు ఆనందమయ అనే పదం కనపడుతోంది కాబట్టి ఆనందమన్యోంతర ఆత్మానందమయ అది విషయవాక్యం అది తెలుసుకోనే ఉంది విషయ సందేహం ఏమిటి అక్కడ ఏమని చెప్పుకున్నాము ఆనందమయ అనే పదము చేత చెప్పబడిన వస్తువు బ్రహ్మయా కాదానికి పోలం ఇప్పుడు అదంతా పోతుంది ఇదంతా మార్చేసి తిరగడం మళ్ళీ రాస్తాం ఇప్పుడు ఇక్కడ సందేహం ఇప్పుడు ఎలాగొస్తుందంటే సందేహం ఏమిటంటే ఇప్పుడు ఆనంద అన్యోంతర ఆత్మానందమయై సవా ఏష పురుష విధ ఏవ తస్ మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ఉంది కదా ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్న చోట చెప్పిన బ్రహ్మ అది ఆనందమయము యొక్క అవయవమా పుచ్చమునుంది కదా మనం పుచ్చమ దాని యొక్క అవయవమా లేక స్వప్రధానమా అని ప్రశ్న స్వప్రధానము అంటే ఏటో మీకు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను బ్రహ్మశబ్దానికి ఒక వికారము ఆ సందర్భాన్ని బట్టి ఒక వికారం అర్థం చెప్తే అది గౌణార్థం ఏదో గుణాన్ని బట్టి పిచ్చి అన్నారు కాబట్టి బ్రహ్మ యొక్క వికారము అని అర్థం అది గౌణార్థం అలా బ్రహ్మ అంటే నిర్గుణ పరబ్రహ్మయే అని అర్థం చెప్తే దాన్ని స్వప్రధానం ఇప్పుడు ఇక్కడ శంక ఏమిటంటే ఆనందమయ వాక్యం ఈ ఆనందమయ వాక్యంలో ముందుకు వెళ్ళినప్పుడు ఆనందమయ వాక్యం అన్యోంతర ఆత్మానందమయ అనే ఆరంభం అవుతుంది పరపత్యేష శ్లోకం భవతి దగ్గర అంతమవుతుంది అదంతా కనుక ఒక వాక్యం మధ్యలో ఫుల్ స్టాపులు ఉండొచ్చు వేరే సంగ ఒకటే టాపిక్ ఒక పాయింట్ ఒక వాక్యం ఈ ఆనందమయ వాక్యంలో బ్రహ్మపుచ్చ్యం ప్రతిష్ట అంది దీన్ని చూస్తే పుచ్చమన్నారు కాబట్టి ఇది అవయవం అవయవమైంది కాబట్టి నిర్గుణ పర కాలేదు అవయవం నిర్గుణ పర ఎలా అవుతుంది కాబట్టి బ్రహ్మశబ్దానికి గౌనార్థమే చెప్పాలి కానీ నీకు స్వప్రధానమని చెప్పడానికి వీలు లేదు అనే ఒక అభిప్రాయం రెండో అభిప్రాయం ఏంటంటే ఇదే బ్రహ్మ ఇంకెక్కడు సరపేష శ్లోకం పోతే అయిపోయింది వాక్యం పూర్తయి ఇక్కడ బ్రహ్మను అనకపోతే ఇంకా బ్రహ్మే లేకుండా కాబట్టి ఇదే స్వప్రధానమైన బ్రహ్మ కాబట్టి అద ఇదా ఇది సందేహం ఓకే ఇప్పుడు చూడండి బ్రహ్మపుత్యం ప్రతిష్టా అనే వాక్యంలో బ్రహ్మని ఆనందమయ కోశానికి అవయవంగా చెప్తోందా శృతి కిం ఆనందమయ కోశ అవయవత్వ బ్రహ్మ వివక్ష్యతే ఉత లేఖ స్వప్రధాన అక్కడ బ్రహ్మ అంటే స్వప్రధానమే అంటే నిర్గుణపరం బ్రహ్మయే అన్నట్టుగా చెప్తోందా అని శంక అలా రాసుకోండి శంకను ఇక సమాధానం ఏమిటి నా ముందు పూర్వపక్షం ఏదో చెప్పాలి విషయ అయింది విషయో విషయ విషయవాక్యం తెలుస్తూనే విషయ అంటే సందేహం తెలిసింది పూర్వపక్షస్తథోత్తరం ఇప్పుడు పూర్వపక్షం ఏమిటి పూర్వపక్షం ఏమనుంటుంది పుచ్చ్యాని ఎందు కనుక అవయవము అని ఉంటుంది సిద్ధాంతం ఏమనుంటుంది ఇక్కడ పుచ్చ ముఖ్యం కాదయా ఇది స్వప్రధానమే బ్రహ్మ అని సిద్ధాంతం పుచ్చశబ్ద అవయవే నేతి ప్రాప్తే ఇచ్చే పుచ్చశబ్దము అవయవము కనుక ఇక్కడ బ్రహ్మ స్వప్రధానము కాదాలదు ముఖ్యశబ్దాన్ని బట్టి ఆనందమయం యొక్క అవయవమే బ్రహ్మ అని ప్రాప్తమవుతుంటే అని అని అలా అనిపిస్తుంది అనిపిస్తూ ఉంటే అద్దే కాదు జీవుడు ఈ జీవుడికి బ్రహ్మ తోక అయ్యిందంటే అర్థమేంటి మీరు గమనించట్లేదు మానవుడు ఓ పొరపాటు చేస్తూ ఉంటాడు దేవుణ్ణి నేను మీకు అందజేస్తున్నాను ఇండియన్ గాడ్ మ్యాన్ అంటారు టిపికల్ ఇండియన్ గాడ్ మ్యాన్ దేవుణ్ణి మీకు అందజేస్తున్నాను నేను మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నాను అంటాడు కానీ వాడు అందజేస్తున్న దేవుడు కాదు వాడు తన ఓన్ అహంకారాన్ని అందజేస్తుంది వీళ్ళందరినీ తన అహంకారాన్ని ఫుల్ఫిల్ చేసుకున్న వైపుగా నడిపిస్తారు ఇప్పుడు దేవుడికి వీడు సేవకుడయ్యాడా వీడికి దేవుడు తోకాయిగా వీడికి దేవుడు తోక వీడికి దేవుడు తోక హనుమంతుడు నేను ఎప్పుడు చెప్తే అప్పుడు పొందుతాడు అన్నాడంటే ఇప్పుడు వీడికి హనుమంతుడు తోకయ్యాడా లేదా ఇప్పుడు వీడు హనుమంతుడి మహిమ చెప్తున్నాడా తన అహంకారం యొక్క మహిమ చెప్తున్నాడా కానీ లోకం ఏమనుకుంటారు అమ్మో అనుకుంటా హనుమాన్ ఈ జీ లోకం ఈ మేషా మేషి ప్రపాత అంధ పరంపరని లోకం అలాగే ఉంది లోకాన్ని చూసి మీరు ఏమీ నిర్ణయించడానికి వీలు లేదు లోకం వీట్లయినివే సో ఇక్కడ పుచ్చ్యాన్ ఉంది కనుక ఆనందమయా ఆనందమయానికి బ్రహ్మయే పుచ్చము కాబట్టి ఇక్కడ బ్రహ్మ అవయవమే కానీ స్వప్రధా అవయవం అంటే అవయమే ప్రధానం అవుతుంది స్వప్రధానం కాదు అని ప్రాప్తిస్తుంటే దానికి సమాధానంగా మొదటి సూత్రం ఆనందమయో ఈ పూర్వపక్షాన్ని అయితే సమాధానంగా ఇది ఈ సూత్రాన్ని వ్యాఖ్యానం చేస్తాం దానికి అర్థమేమని చెప్తాం ఆనందమయ అన్నదానికి ఆనందమయ వాక్యంలో ఉన్న బ్రహ్మ అని అర్థం చెప్తాం బ్రహ్మ అది బ్రహ్మ అర్థాతో బ్రహ్మజిజ్ఞాస బ్రహ్మ ఆ బ్రహ్మ అది స్వప్రధాన బ్రహ్మ దాన్ని తెలుసుకోవడం కోసమే శాస్త్రం అంతా వచ్చింది కాబట్టి ఆనందమయ వాక్యంలో ఉన్న బ్రహ్మ స్వప్రధాన బ్రహ్మయే అంటే అసలు సిసలైన బ్రహ్మయే అని వస్తుంది ఆనందమయ బ్రహ్మని కాదు ఆనందమయ వాక్యగత బ్రహ్మ బ్రహ్మయ ఎందువల్ల అభ్యాస అభ్యాస వల్ల అభ్యాసం అంత అభ్యాసమే బ్రహ్మకు అభ్యాసం ఆనందమయానికి అభ్యాసం లేదు బ్రహ్మక అభ్యాసం ఉంది ఎక్కడుంది బ్రహ్మక అభ్యాసం తదప్యేశ్లోకోవతి పక్కనే ఉంది అసన్ ఏ అసభవతి అస బ్రహ్మేటి వేదచేతని మొదలుపెట్టి అంత బ్రహ్మ యొక్క అభ్యాసమేది తర్వాత ఆనందహా అభ్యాసం ఉంది చూసాం అదంతా బ్రహ్మ యొక్క అభ్యాసమే ఆనందమయం యొక్క అభ్యాసం కాదు యొక్క అభ్యాసంతో కూడా బ్రహ్మ యొక్క అభ్యాసం కాబట్టి అలాగే మొత్తం సూత్రాన్ని ఆ రకంగా వ్యాఖ్యానం చేసి వారే దీని మీద ఒక అభిప్రాయం ఉంది సూత్రకారుడు యొక్క సూత్రకారు యొక్క స్పిరిట్ రావటం లేదు ఈ రావటం లేదు రావట్లేదంటే మరేం చేస్తాం తత్వాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి అవసరమైతే సూత్రకారుణ్ణి చూస్తుంది అది సంఘటనలు చేసిన పని సూత్రకారుని కూడా మనం కలుపుకుపోయే ఉపాయం చూపిస్తున్నారు మీరు సర్దుబాటు చేసుకోవాలి లేదు మేము కల అలా కలుపుకోవాలంటే ఒకే జన్మ లీ సూత్రకారాయణ అనుకోల్డాది శృతి అనుకూల్డాది తత్వం తత్వం బ్రహ్మయే గాని ఆనందమయం కాదు అలాగే చెప్తారు టికాటారులు అలా చెప్తారు వేద ఇక్కడ కింద ఏమంత వస్తున్నాడంటే ఆనందకి ఇతను గోవిందానంద అంటే రత్నప్రభాకారుడు వేదసూత్రయోర్విరోధే గుణే స్మన్యాయకల్పన ఇది సూత్రాన్ని అన్యథా నేతవ్యాన్ని హ్యాహార వేదానికి సూత్రానికి విరోధం వచ్చింది వేదమేమో బ్రహ్మని ప్రతిపాదిస్తుంటే సూత్రం ఆనందమయమే తత్వం అని చెప్తా ఉంది వేదానికి సూత్రానికి విరోధం వచ్చినప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే సూత్రాలని జాగ్రత్తగా పక్కకి తప్పించి వాటికి అర్థం చెప్పుకుని కరెక్ట్గా చెప్పి దాన్ని వేదంలోకి తీసుకెళ్ళాలి అంతేగాని వేదాన్ని సూత్రంలోకి తేకూడదు సూత్రాన్ని వేదంలోకి తీసుకెళ్ళాలి అప్పనే భాష్యకారులు చేశారు అని మీకు తెలుసా మన రామానుజ మధ్య సంప్రదాయాల్లో వాళ్ళ వ్యాఖ్యానాలు ఏమన్నా రాసుకున్నారంటే సూత్రకారుల్ని శంకరులు మార్చేశారు సూత్రకారు ఒక్కోటాయి కదా ఆ ఒక్క సూత్రం దగ్గరే మొత్తం దగ్గరకు ఒకటే సూత్రం మిగతావన్నీ ఎలా పడితే అలా ఇడ్జెస్ట్ అవుతాయి ఆనందమయోధ్యాస దగ్గరే కాబట్టి వ్యాసునికి ఈయన యాసుడి దారి ఈయన దారి వేరు యాసుడి దారి వేరు కాబట్టి వ్యాసు దారే మా దారి అని చెప్తారు ఇది అలాగే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవళ్ళనో ఒక పెద్ద నాయకుల్ని కాదన్నారు కాబట్టి ఇందిరాగాంధీ గారు మా ఈ పక్కన ఉన్నవాడు కూడా చెప్పినట్టు మొదలండి ఇప్పుడు స్టాన్నం కుదిరిందో కుదరలేదా యూ కాబట్టి వ్యాసుడి సూత్రాన్ని ఒకచోట కొద్దిగా అన్యథానైనా ఉంటారు అన్యధానమైనా ఉంటే దాన్ని కొంచెం ట్విష్టి చేసి చెప్పడం అలా చెప్పినా అంత మాత్రం చేత వ్యాసుడు తాత్పర్యం వేరు శంకరుల తాత్పర్యం వేరు అని నిర్ధారించడం తప్పు వీళ్ళు మొత్తం వ్యాసుడు చెప్పిన ప్రతీదీ అన్యధానైనా చేసి పెట్టారు కానీ ఇవన్నీ కూడా పండితుల్లో చెలరేగే చర్చలు ఇలాగే ఉంటాయి మీకు ఉన్న విషయం అంటే ఇప్పుడు ఆనందమయ ఆత్మే చెప్పం ప్రతిష్ట బ్రహ్మా ఉపదిశ్యతే సో ఆనందమయ ఆత్మా అని మొదలైనటువంటి ఆ వాక్యమునందు ఐదారు ఐదారు ముక్కలు కలిసి ఒక వాక్యం ఈ మాకు మీకు తైత్రియంలో ఎలా ఉంటుందంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి ఆ ముక్కలన్నీ కలిపి వాక్యాలు అవుతాయి ఏమోం లేదా అని ఒకటి ఉంటుంది అదంతా కలిగొ వాక్యం కాదు ఎవడైతే ఇలా తెలుసుకుంటాడో అక్కడ కురుస్తా పెట్టు కూర్చుంటే ఇదే ఉంది తర్వాత ఏదో వస్తున్నాయి కాబట్టి ఆనందమయా అన్నీ కలిపి ఐదాటలు కలిపి ఒక వాక్యం ఈ ఆనందమయ వాక్యంలో బ్రహ్మపుం ప్రతిష్ట అనే తీసుకుని అక్కడ చెప్పిన బ్రహ్మ ఇది ఆనందమయ అవయవం బ్రహ్మ గౌణ బ్రహ్మ కాపిది ఇది స్వప్రధానమైన బ్రహ్మయే అక్కడ స్వప్రధాన బ్రహ్మనే శృతి ఉపదేశిస్తోంది అలా మీరు ఎలా చెప్పగలరు అభ్యాస అభ్యాసం ఏమిటల అది అభ్యాసేమిటో వివరిస్తున్నారు అసన్నే వీస్మిన్ నిగమన శ్లోకే బ్రహ్మణ ఏ కేవలస్ అభ్యస్యమానవాత్ ఇప్పుడు నిగమన శ్లోకము అని ఒకటి ఉంటుంది నిగమనము అని ఒకటి ఉంటుంది ఇది తార్కికుల యొక్క ప్రక్రియ ఈ శిలాగిజం అంటారు చూడండి శిలాగిజంలో శిలాగిజం అంటే అనుమానం పర్వతో వన్మాన్ ధూమాత్ ఆ అనుమానం సో స్టెప్స్ అనుమానము ఫైవ్ స్టెప్స్ అనుమానము రెండు రకాలుగా చెప్తారు ఒకళ్ళు ఒక చెప్తారు ఎలాగంటే పర్వతము వంధి గలది వన్హిమాన్ అగ్ని గలది అగ్ని దాని అగ్ని అగ్ని పర్వతము అని అభిప్రాయం పర్వతము అగ్ని గలది ధూమాత్ ధూమము వలనా ఇప్పుడు పర్వతము అన్నదాన్ని పక్షము అంట ఎందుకంటే దాని గురించే కదా మీరు చర్చ చేస్తున్నారు కాబట్టి అది పక్షము సాధ్యము వన్మత్వము సాధ్యము మీరు ఏది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు వన్ గలది అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు కాబట్టి వన్మత్వము సాధ్యము ధూమాత్ అనేది లింగము అది హేతువు లింగ శబ్దానికి హేతు అర్థం సో ధూమము అని ధూమం వస్తుంది కనుక హేతువు ధూమం అనే హేతువుని బట్టి పర్వతము అనే పక్షమునందు వన్మత్వమును మనము సాధింపబూనుకున్నాము నేను కార్తీకుల భాషలో చెప్తున్నాను చూడండి అయితే ధూమ హేతు ఎలా అంటే ఎత్ర ఎత్ర వన్హి తత్రతత్రూమ దాన్ని వ్యాప్తి జ్ఞానము అంటారు ఇన్వేరియబుల్ కంకామిటర్స్ అంటే ఎక్కడెక్కడైతే వన్ ఉంటుందో అక్కడక్కడ పొగ ఉంటుంది అంటే వన్కి పొగకి విడదీయరాని సంబంధాన్ని మనం తెలుసుకుని ఉన్నాము దాన్ని వ్యాప్తి వ్యాప్తి అంటే విడదీయరా కలిసి ఉండడా అటువంటి జ్ఞానం మనకు ఉండదు దీన్ని వ్యాప్తి జ్ఞానము అంట జ్ఞానం మనకు ఎక్కడి నుంచి వచ్చింది మహానసం నుంచి వచ్చింది మహానసము అంటే కిచర్ తహానస కిచెన్లో మనకున్న అనుభవాన్ని బట్టి వ్యాప్తి జ్ఞానం కలిగి దాన్ని ఇక్కడ ఈ పక్షానికి అప్లై చేస్తే అది వన్హిగలది అని తెలిసింది చూడండి కాబట్టి ఇప్పుడు మూడు స్టెప్పుల అనుమానం చెప్తూ చూడండి పర్వతో వన్హిమాన్ ధూమాత్ యథా మహానసహ ఇది మూడు స్టెప్పుల అనుమానం ఏదండే ఐదు స్టెప్పుల అనుమానం చెప్తూ చూడండి పర్వతో వన్హిమాన్ ధూమాత్ యథా మహానస ఎత్రి తత్రూమ అది ఐదు స్టే యథా మహానస దృష్టాంతమైంది కదా ఎక్కడెక్కడ వన్ ఉంటుందో అక్కడక్కడ ధూమం ఉంటుంది ఈ మహానసం ఎట్లో ఆ పర్వతం అట్లు కాబట్టి ఈ మహానసంలో నిప్పున్నట్టే పర్వతమునందు కూడా నిప్పు ఉన్నది అని ఐదు ఇంకో కొంచెం సాగతీసాడంతే కొత్తగా చెప్పింది ఏం లేదు ఇంకేతనే ఈ అనుమానము అనుమానం దాన్ని సంగ్రహంగా చెప్పాలంటే మూడు స్టెప్పులు సాగదీస్తే ఐదు స్టెప్లు ఈ సాగదీసిన దానికి నిగమనము అని పేరు అది అక్కడ నిగమన శ్లోకం ఆనందమయము జీవుని యొక్క ఒక కోశము ఆ కోశంలో ఆ పరబ్రహ్మయే ప్రకటన అవుతోంది పుచ్చ పుచ్చ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పేశారు చెప్పేసి అది దాన్ని నిగమనం చేశారు నిగమనం ఎలా చేశారు వ్యాప్తి జ్ఞానాన్ని కలిగించి చేశారు ఎలాగంటే వ్యాప్తి జ్ఞానం కూడా వన్ లేకపోతే ధూమం రాదు వన్ ఉంటేనే ధోమం వస్తుంది అది వ్యాప్తి జ్ఞానం ఇప్పుడు కూడా ఇన్వేరియబుల్ కంకామిటన్స్ అంటే ఇది ఉంటే అది ఉంటుంది ఇది ఉండకపోతే అది ఉండదు అని రెండూ చెప్తే అక్కడికి ఆ వ్యాప్తి జ్ఞానం ఫిట్ అవుతుంది ఆ విధంగా నిగమనం చేశారు ఎలాగా బ్రహ్మ లేదు అంటే వీడే లేకుండా పోతాడు బ్రహ్మ ఉందంటే వీడు కూడా ఉంటాడు అది నిగమం అసత్ బ్రహ్మేతి లేద చేత అస్తి బ్రహ్మేతి చేసంతమేనంతకోపి దురితి ఆ నిగమనం చేసిన మంత్రం నిగమన శ్లోకము మంత్రం ఆ నిగమన శ్లోకంలో బ్రహ్మ యొక్క అభ్యాసం మీకు కనబడుతోంది కదా పక్కనే బ్రహ్మబుద్ధం ప్రతిష్ట కృప్లేష శ్లోకతి అయినవంటనే అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత అని ఒక్కనే బ్రహ్మ యొక్క అభ్యాసం కనపడుతోంది నిగమన శ్లోకంలోనే కనపడుతుంది కాబట్టి పుచ్చద్ బ్రహ్మయే స్వప్రధాన బ్రహ్మ ఆనందమయం కాదు రెండో సూత్రం ఆ సూత్రం అయిపోయింది అక్కడ అభ్యాసము బ్రహ్మణ ఏవ కేవలస్ అభ్యస్య మానట్లా కేవల బ్రహ్మను అభ్యాసం చేస్తున్నారు పుచ్చబ్రహ్మాభ్యాసం కాదు మళ్ళీ పుచ్చ అనే మాట లేదు అక్కడ కేవలం బ్రహ్మనే అభ్యాసం చేస్తుంది కాబట్టి పుచ్చత్వాన్ని మీరు పెద్ద సీరియస్గా తీసుకోండి అక్కడ పుచ్చ అర్థం ప్రతిష్ట అర్థం సర్వమునకు ప్రతిష్ట బ్రహ్మానభిప్రాయం కానీ పుచ్చైవ పుచ్చం లేదా నిజంగా కోకనే మాత్రం కాదు కాబట్టి పుచ్చ్యాన్ని డ్రాప్ చేశాను ఆ బ్రహ్మను కొట్టుకోండి ఆ బ్రహ్మని అభ్యాసం చేశాను కాబట్టి పుచ్చబ్రహ్మవాక్యంలో ఉన్న బ్రహ్మ స్వప్రధాన బ్రహ్మయే అనే విధానం రెండో సూత్రం వికారేతి చేకార శబ్దా అది పూర్వపక్షం ఇది చేచుర్య అనే అర్థం దాన్ని జాగ్రత్తగా చెప్పాలి మయ భాష్యకారులే చెప్తారు వికార శబ్దేనా అవయవ శబ్ద అభిప్రేత ఇప్పుడు ఇక్కడ ఈ వికారము మయట్టు అదేమి కాదు ఇక్కడ అసలు మయత్తు పిచ్చర్లో లేదు మయత్తుని తీసిపారేశాం ఇప్పుడు పుక్షబ్రహ్మ దగ్గర ఉన్నమ్మా పుక్షబ్రహ్మ స్వప్రధానమా కాదా ఇప్పుడు పూర్వపక్షం ఏమిటి పుక్షబ్రహ్మ స్వప్రధానం కాదు సిద్ధాంతం పుక్షబ్రహ్మ స్వప్రధానమే ఇప్పుడు పూర్వపక్షం ఏంటంటే ఉచ్ఛ బ్రహ్మల చోట ఉచ్చమంటే అది అది అవయవం అవయవం ఉంది కాబట్టి ఈ బ్రహ్మ స్వప్రధానం కాదు అని పూర్వపక్షం కాబట్టి వికార శబ్దానికి అర్థమేమిటి అవయవం వికార శబ్దానికి అర్థం అవయవం అని చెప్పుకోండి వికార శబ్దాన్ని మీరు అవయవార్థంలో ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించకూడదు ఎందుకంటే అర్థం దానికి లేదు మొత్తానికి దగ్గర్లో వికార శబ్దాన్ని అవయవార్థంగా ఇక్కడ పెట్టుకోండి మీరు అభిప్రేత అంటున్నారు వికార శబ్దానికి అర్థము అవయవము అంటారు లేదా ఆయన వికారశుద్ధ అంటే ఇక్కడ వికార శుబ్దానికి అవయవం అనే చెప్పుకోవాలి అలా చెప్పుకోకపోతే ఆ సూత్రాలకి గతి లేకుండా ఆ సూత్రాన్ని సదుబాటు చేయాలి కదా కాబట్టి ఆయన వికార శబ్దానికి అర్థం అయవ అవయవం ఇప్పుడు పూర్వపక్షం ఫిట్ అవుతుంది ఏమని ఇదిగో అవయవ శబ్దమైన పుచ్చ్య శబ్దాన్ని ప్రయోగించారు కాబట్టి ఇది స్వప్రధాన బ్రహ్మ కాజాలదు వికార శుద్ధాత్ నా ఇది చే అన్నట్లయితే నా ఆ రకమైన పూర్వపక్షం నిలబడదు ఎందువల్ల ప్రాచుర్యము వలన అయితే మరి వికార శబ్దానికి మీరు అవయవార్థం చెప్తే ఇంక ప్రాచుర్య శబ్దానికి ప్రాచుర్యం అనే అర్థం కూడా కుదరదు దానికి కూడా మరో అర్థం చెప్పాల్సి ఉంటుంది అంటే పర్వాలేదన్నట్టుగా దగ్గరలో ఉన్న మరో అర్థం చెప్పాలి చెప్తారు వికారశుద్ధేనా అవయవ శుద్ధ అభిప్రేత కాబట్టి వికార శుబ్దానికి అవయవం అర్థం చెప్పుకోండి చెప్పుకుంటే ఏమవుతుంది అవయవ శబ్దా నధాన బ్రహ్మణం తరిహారో వక్తవ్య వికారాన్న ఇది చేయాఖ్యానం చేసుకొస్తున్నారు ఇప్పుడు వికార శబ్దానికి అవయవాధం చెప్పారు కాబట్టి ఇక్కడ పుచ్చం అనే శబ్ద ప్రయోగం ఉండదు పుచ్చం అనేది అవయవ శబ్దం ఈ అవయవ శబ్దం ఉండబట్టి వికార శబ్దం అంటే అవయవ శబ్దం అవయవ శబ్దం ఉండబట్టి ఇక్కడ బ్రహ్మ స్వప్రధానం కాజాలదు నస్వప్రధానత్వం బ్రహ్మణ అని పూర్వపక్షం ఏదైతే ఉందో దానికి పరిహారం చెప్పాలి ఆ సూత్రం పరిహారం చెప్తోంది పరిహారం అంటే దాని నుంచి బయటపడే ఉపాయం ఏమని చెప్తోంది సూత్రము నా ప్రాచుర్యాత్ అని చెప్పాలి అత్రోచ్యతే సో ఈ విషయంలో పరిహారం ఈ విధంగా చెప్పబడుతోంది ఏమని దోషుయాద అవయవశబ్దోపత్తే ఇది పెద్ద దోషమేం కాదు నా అంటే నాయం దోష నా ఇది దోషం కాదు ప్రాచుర్య ప్రాచుర్యాత్నుంది కదా ప్రాచుర్యమును బట్టి కూడా అవయవ శబ్దము అక్కడ యుక్తియుక్తంగానే ఉంటుంది మీరు ఫాలో అవుతున్నారా ఈ లాజిక్ శబ్దే చేతి పురోపక్షం నా నో ఈ పురపక్షం నిలబడదు నా ఏషా ఎందువల్ల ప్రాచుర్య ప్రాచుర్యాన్ని బట్టి కూడా అవయవ శబ్దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని దాన్ని అక్కడ కూర్చోబెట్టవచ్చు ప్రాచుర్యాన్ని బట్టి కూర్చే అవయవ శబ్దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఎలాగా ప్రాచుర్యం ప్రాయాపత్తి ప్రాచుర్యము అంటే ఇప్పుడు మీరు లోకంలో జలమయము అంటే జలముతో నిండి ఉన్నది నీటితో నిండి ఉన్నది అలా లేదంతా దుమ్ముతో నిండి ఉన్నది ధూళిమయము ఆ అర్థం కాదు ఇక్కడ ఇక్కడ ప్రాచుర్యము అంటే ప్రాయాపత్తి ప్రాచుర్య శబ్దానికి అర్థం ప్రాయాపత్తి అంటే అర్థం దీన్ని చెప్పగానే అది బుద్ధిలో ప్రవేశించడం ఎలాగంటే ధూమాన్ని చూడగానే అగ్ని బుద్ధిలో ప్రవేశిస్తుంది దాన్ని ప్రాయాపత్తి అంటారు ఎక్కడ ధూమాన్ని చూసినా మీకు వెంటనే బుద్ధి ఎందు ఏది భాషిస్తుంది అగ్ని భాషిస్తుంది అని అది ప్రాయాపత్తి అర్థం కొంచెం దూరార్థం ప్రాచుర్యం ఉంటే అంతా నీటితో నిండి ఉన్నది అనే అర్థం ప్రసిద్ధమైన అర్థం ప్రసిద్ధమైన అర్థంతో ఇక్కడ వర్కౌట్ కాదు కొంచెం దూరార్థం ఎంత ఎంత దూరం తప్పనిసరి అంతే వెళ్ళాలి అంతేగాని ప్రాచుర్యము అంటే పిల్లి అని అర్థం చెప్పకూడదు అలాగంటే ఏదో అర్థం చెప్పడం కాదు ఎంత కొంచెం ఒక్క పిసరు పక్కకి జరిగి అర్థం చెప్పి దాన్ని యుక్తియుక్తంగా కూర్చోబెట్టే ప్రయత్నం కాబట్టి ప్రాచుర్య శబ్దానికి అర్థం ఏంటంటే ప్రాయాభక్తి ఒకటి బుద్ధికి తోచిన ఆ రెండో రోజు చేసి కూర్చుంటుంది బుద్ధిలో బుద్ధికి తక్కువని అలాగ ఫిట్ అయిపోతుంది దీన్ని ప్రాయాపత్తి అని అంటారు అని చెప్పనే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ ప్రాయాపత్తి కోసం వాళ్ళు ప్రయత్నం ఒకసారి నేను అడిగాను ఇప్పుడు సూపర్ బౌల్ అని అమెరికాలో ఒక గేమ్ అవుతుంది ఈ ఫుట్బాల్ గేమ్ అక్కడ వాళ్ళ ఫుట్బాల్ కానీ సంవత్సరానికి ఒకసారి నేషనల్ గేమ్ కింద నడుస్తుంది అది చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది దాంట్లో పది సెకండ్లు అడ్వర్టైజ్మెంట్ యూనిట్స్కి నమ్ముతారు వాళ్ళు ఆ సూపర్ బౌలు టీవీ రైట్స్ పది సెకండ్లకి మిలియన్ డాలర్స్ అలాగా అడ్వర్టైజ్మెంట్స్ పది సెకండ్లు దీన్ని ఈ సూపర్ బౌల్ని ఇరవై సెకండ్లు కొని వాడేమో అడ్వర్టైజ్ చేస్తున్నాడు ఇరవై సెకండ్లు అడ్వర్టైజ్మెంట్ ఏంటి కోకా కోలా సూపర్ బౌల్ చూస్తున్నా చూస్తుంటే చుట్టు చూపేల మన మిత్రులు అందరూ ఉన్నారు వాళ్ళలో కొంతమంది మార్కెటింగ్ పండిట్స్ ఉన్నారు మేడిసన్ యావెన్యూ ఇస్ మార్కెటింగ్ మకా అది మేడిసన్ యావెన్యూ అక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఆ థీరీ అంతా డెవలప్ చేస్తారు ది సైకాలజీ ఆఫ్ మార్కెటింగ్ ద ఫిలాసఫీ అంతా అదంతా డెవలప్ దాంట్లో అనుభవం కలిగినటువంటి మార్కెటింగ్ పండ్డెక్ట్స్ కొంతమంది తెలిసింది కేకే అని పేరు విన్నారు నేను ఆ పుస్తకా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ పండెక్ట్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు నేనన్నాను వీటికి ఇచ్చండి కోక్ర కులాడికి రెండు మిలియన్ డాలర్లు వేస్ట్ చేసేదే ఇరవై సెకండ్ల కోసం ఆ డబ్బా చెబుతుంటే పోతుంది కదా అని నేనన్నా అంటే స్వామీజీ ఈ విషయంలో మటుకు మీకు విషయం తెలియదు అన్నా ఒప్పుకుంటున్నాం ఎందుకంటే స్వామీజీ నీకు తెలియదు అన్నాను కొంచెం బాగుండదు మర్యాద స్వామిజీకి తెలియవని వాళ్ళకి తెలుస్తుంది పైకి అన్నానుకుంటది మొహమాటం అది అంటే చెప్పబోయే ఏమిటి విషయం అంటే హీఈ్ నాట్ వేస్టింగ్ హిజ్ మనీ He is investing it properly, Hindu value. He is investing in the future. future, future, association. Future, what is the future in it? He is super bound. In America, there are many people who come here and come here and come here and listen to other people. And they are all missed. Super bound. American football. ఇండియాలో క్రికెట్ లాంటి ఇండియాలో క్రికెట్కి ఎంత డబ్బులు పోసులు లేపిఎల్ ఎలా సక్సెస్ అయ్యింది ఐపీఎల్కి అడ్వర్టైజ్మెంట్ మనీ వల్ల సక్సెస్ అయ్యింది ఎందుకంత అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి అంటే పిల్లలు మొత్తం ఇండియాలో ఉండే యువకులందరూ చూస్తారు వాళ్ళ మీరు ఇన్వెస్ట్ చేస్తే వాడి బుద్ధిలో మీరు ప్రవేశపెట్టగలిగితే వచ్చే యాభై ఏళ్ళ వరకు కొనుక్కుంటాడు వాడు ఆ ప్రోడ ఇప్పుడు ముసలాళ్ళకి కాల్గేట్ కాల్గేట్ ఉంటే వాడు ఎంత కాలంగా ఉంటాడు డెబ్బై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు కాల్గేట్ ఒకటి కొట్టి ఆరు మాసాలు పడతాడు పెద్దవాడు ఆరు మాసాలు పడుతుంది అది పిల్లలు ఉన్నారనుకోండి వాడు ఇలా చూసుకుతాడు పిల్ల ఎంత అంతా కడతాడు దాని ఇప్పుడు నేను ఎప్పుడైనా పేస్ట్ దాని మీద పెట్టినప్పుడు మీరు చూడండి నా పేస్ట్ అవద్దదు నా పేస్కి ఏం చేస్తారంటే మా మిత్రులు ఏం చేస్తారంటే తీసి అవతల పారేసి కొత్త పేస్ట్లు పెడతారు ఆ బ్యాగ్లో దానంతటా అది అవ్వదు దాని అంతటా అవదు ఎప్పటికీ అవ్వదు కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ఏమీ వేస్ట్ లేదు పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తారు ఫ్యూచర్కి ఇన్వెస్ట్ చేస్తారు ప్రాయాపత్తిగా ఇన్వెస్ట్ చేస్తారు ఆ మేస్టార్ శర్మ గారు చెప్పినట్టుగా వాడికి అసోసియేషన్ పెట్టారు వాడికి ఎలాగే అసోసియేషన్ అంటే దాహం వేస్తే కోక్ తాగాలి దాహం వేస్తే మంచినీళ్ళు కాగలుతారు దాహం వేస్తే కోపుతారు అంచేత అమెరికాలో యంగ్స్టర్స్ అందరూ దాహం వేస్తే కోపక వెళ్తారు ఈ మధ్యన ఈ అసోసియేషన్లను కొంచెం మార్పు చేసే ప్రయత్నం చేస్తున్న రోగాలు వస్తున్నాయి పిల్లలకి డైబెటీస్ వస్తున్నాయి అంచేత స్కూల్స్లో దాహం వస్తే మంచినీళ్ళు కాదండి నేను నేర్పుతున్నారు వెంటే నీళ్ళు కోప కొట్టింది నేను అంటారు నేను యూనివర్సిటీలో ఒకసారి వాళ్ళు కోర్సు ఒకటి స్టార్ట్ చేశారు భగవద్గీత యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ సిరఫ్యూజ్ కోర్సు స్టార్ట్ చేస్తే నేను దానికి నాగరేషన్ ఉంది వెళ్ళే వాళ్ళకి భగవద్గీత మీద రెండు లెక్చర్స్ చెప్పి అదే నాగరేషన్ నాగరేషన్ అంటే జెండాలో అది కాదు పాఠమే నాగరేషన్ సో అప్పుడు వీళ్ళందరూ కోకులు తెచ్చుకుంటున్నారు విద్యార్థి వాళ్ళందరూ ఆ వెస్టర్ వచ్చారు విద్యార్థులు భగవద్గీతకు వచ్చారు అందరూ కోక్స్ తెచ్చుకొని వచ్చారు నేను అన్నాను ఏమండి కోక్స్ ఏంటండి పాఠం చెప్పుకుంటాను అని ఐ హావ్ ఓపెన్లీ మెన్షన్ అంటే అప్పుడు ఆర్గనైజర్స్ ఒక పీరియడ్కి ఇంకో పీరియడ్కి మధ్యలో చెప్పారు వాళ్ళందరికీ అలవాటు అండి మీరేమో అనుకోకండి అలవాటు మంచిది కాదు నేను ఒకసారి చెప్పినా మీరు తప్పుడు భావించిన మీరు చెప్తే చెప్పండి కానీ వాళ్ళకి అలవాటు అలా ఉంది ఇట్ ఈస్ లైక్ కాబట్టి ప్రాయాపత్తి దాహము వేస్తే కోక్ ఆకలి వేస్తే పిజ్జా దిస్ ఈజ్ హౌ డే కనెక్ట్ సైకలాజికల్ గా ఒక ఇన్వేషన్ చేసేస్తారు దిస్ ఈజ్ అ సైకలాజికల్ ఇన్వేషన్ వాడు ఇంపీరియలిజం అంటారు మీ సైకాలజీనే పూర్వ ఇంపీరియలిజం ఎలా ఉండేది వాడి సైన్యాలతో వచ్చి మీ ఆస్తిపాస్తున్న మీరు భూమిని లాక్కునేవాడు ఇప్పుడు అలా కాదు మీ బుద్ధి మీద వాడు అటాక్ చేస్తారు అటాక్ చేసి మిమ్మల్ని స్లేవ్ చేసి పారేస్తారు వాడి ప్రోడక్ట్ వల్ల ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ యాభై సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మనం అంటే వాడికి రెండు మిలియన్ డాలర్లు ఇప్పుడు చవకా ఖరీదే చెప్పండి మీరు చవకా చవ వాళ్ళు పరుగులు వెళ్ళి ఇన్వెస్ట్ చేసి వస్తారు నేను ఎంత మార్కెటింగ్ సమాచారం సేకరించాను ఆయాసం వచ్చింది ఇంత చేసేవాడు ప్రాయాపత్తి ఇది ప్రాయాపత్తి అంటే అది వస్తుందని ఇది రావటం ఆ ప్రాచుర్య శుద్ధానికి మీరు అర్థం అలా చెప్పండి ఓకే సో దాన్ని బట్టి ఏం తేలినట్టు అవయవ ప్రాయ వచనమిర్థ అంటే బ్రహ్మ ప్రతిష్ట అనగానే ఒక అవయవ భావన వెంటనే మనస్సుల్లో తగులుతుంది అంటే అభిప్రాయం అంతేగాని బ్రహ్మ అవయవం అయిపోయింది అంట ఇప్పుడు కుడిరెక్క ఉంది అడమరెక్క అలా రెక్కల చెప్పుకొస్తున్నారు ఇది తైత్రీయం ఇది తైత్రీయంలో పక్షి రూపంగా ప్రభుత్వం చేస్తారు వేదం పక్షిగా బోధిస్తుంది కిత్తిరి అనే పక్షి ఆ పక్షి పేరు మహర్షి పేరు కాబట్టి తైత్రీయంలో ఏది చెప్పినా పక్షిగానే చెప్పింది ఇం చేతనే సుపర్ణ గరుత్మా అన్న ఇది తైతిరీయం నుంచి వచ్చింది సుపర్ణోష గరుత్మాన్ అని మంత్రాలు ఉన్నాయి ఈ గరుగుడు దైత్రీయం నుంచి వచ్చింది ఈ వీళ్ళేమో పురాణం వాళ్ళకి తెలియదు పురాణం కాదు తైత్రీయం నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది తైత్రీయంలో పక్షి అంటే తైత్రీయం సో ఆ గరుద్ర గురించి మీరు ఏవో కథ లేకపోతే ఏవో హడాల్టి చేస్తారు అదేమి కాదు ఏదో చేస్తూ ఉంటారు ఎందుకంటే మనిషికి సింబల్ అంటే ఇష్టం ఎక్కువ సింబల్ స్పిరిట్ కోసం సింబల్ పెడితే వీడి స్పిరిట్ని దాని గురిపెట్టి సింబల్ను ఊరేగిస్తూ కూర్చుంటారు సింబల్ని ఉపయోగిస్తే ఏమైందండి దానికి ఏమన్నా సంబంధం ఏం లేదు సింబల్ని ఉరేగించడం ఉపయోగం సింబల్ని బట్టి స్పిరిట్ తెలుసుకుని పైకి లేవాలి కానీ వీడు ఉన్నతి ఉన్నతిని చేరుకోవాలి కానీ ఆ ఉన్నతి లేదు ఆ స్పిరిట్ లేదు సింబల్ని ఊరేగిస్తారు సో ఎనివే పక్షి అంత పక్షి కాబట్టి పిత్తిది పక్షి ప్రతిది పక్షే ఇప్పుడు ఆనందమయ కోశాన్ని చెప్తున్నారు అది కూడా పక్షిగా చెప్పాలి ఆనందమయ కోశం కూడా పక్షే ఈ పక్షిగా చెప్పేపప్పటికీ ఇప్పుడు మోద మోద ప్రియం మోద ప్రమోద బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ ఏమిటి మీ మనస్సులో ఏమొస్తుంది తోక రావడం మిగిలి ఉందిరా అని అనిపిస్తుంది మీకు మనస్సులో కొన్ని నుంచి వల్లించికొచ్చిన వాడికి అర్థం తెలుసుకుంటూ వల్లించి ప్రారంభంలో ఏమని మొదలుపెట్టారు అయం ఆత్మ అయం అయం దక్షిణ స్పక్ష అయం ఉత్తర స్పక్ష అయం ఆత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠ అని పుచ్చం అంటే వెన్నుముక చిత్రిగున్న చిన్న తోకలాగా చిన్న గుడిపోకటి దానికి పుచ్చం అన్నమయ్య కోశం దేహాన్ని అక్కడ పుచ్చం ఇదంపుచ్ఛం ప్రతిష్ట తర్వాత మనోమయ కోసం దగ్గరకు వచ్చేప్పటికీ వేదాలు వేదాలు అనేవి రుగ్దక్షిణపక్షమోత్తరపక్ష అథర్వాంగిరసపుచ్ఛం ప్రతిష్ట అలా చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు ఆనందమైన దగ్గరకు వచ్చేప్పటికీ ప్రియం ప్రియం ప్రియం శిర తస్య ప్రియమే వశిర మోదో దక్షిణపక్ష ప్రమోద ఉత్తరపక్ష ఇప్పుడు పుచ్చం కావాలి తక్కువ ఆ పుచ్చం మనస్సులోకి వస్తుంది అంచేతనే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్న అలా వచ్చిన పుచ్చం కానీ అంతేగాని నిజంగా బ్రహ్మతో పైపుచ్చుందని కాదు పుక్షం అంటూ పుచ్చం వైపుచ్చం వైపు వైనాటే బ్రహ్మ ప్రతిష్ట అంటే ప్రాయాపత్తి పుచ్చం పుచ్చం పుచ్చం అంటే చెప్పుకుంటూ చెప్పుకుంటో వచ్చి ఇక్కడికి వచ్చేప్పుడు కూడా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ప్రాయాపత్తి అంటే ఒకటి బుద్ధిలోకి రాగానే సరిగా తప్పనిసరిగా దాని దాన్ని ప్రాయాపత్తి అంటారు టీకాకారుడు ఏమున్నాడంటే అవయవక్రమస్య బుద్ధౌ ప్రాప్తే ఇత్య అవయవక్రమం శిరస్సు రెక్క రెక్క తోక శిరస్సు చెప్పి రెక్క చెప్పి రెక్క చెప్పినప్పటికి వెంటనే బుద్ధిలోకి ఏమొస్తుందండి అందుకోసం ఆ పుచ్చం అనే పదం బ్రహ్మకి పడిపోయింది వెళ్ళి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని పడిపోయింది అంతేగాని నువ్వు ఆ పుచ్చాన్ని చూసి ఇదిగో ఇది బ్రహ్మ కాదు ఇది తోప అని అలా అనుకోవచ్చు అని అది ప్రాచుర్యం ప్రాచుర్యం అంటే అర్థం ఏంటంటే పుచ్చశబ్ద ప్రయోగ ప్రాచుర్యం పుచ్చం పుచ్చం అని అలా ప్రయోగించుకుంటూ నాలుగు సార్లు ప్రయోగించుకుంటూ వచ్చి ఇక్కడ ఐదోసారి ప్రయోగించారు అది ప్రాచుర్యం హయంతమర అన్నమయాదీనా శిర ఆదిషూ ఉచ్చా అవయవేషూ ఉందమయ్యా శిర ఆదీని అవయవాంతరాణ్యుక్ అవయవ ప్రాయాపత్యా బ్రహ్మపు అంటే అంత నేను చెప్పేసాను ఇంకా మీరు వాక్యాలను అన్వయం చూసుకోవాలంటే అక్కడ నేను మీకు చెప్పకుండా మిగిలింది అంతా వచ్చేసింది సో అన్నమయంతో మొదలుపెట్టారు మొదలుపెట్టి శిరస్సు అంటారు ఇదమే వ శిర శిరస్సు అంటారు శిరస్సుతో మొదలుపెట్టి తోక దాకా వస్తారు శిరస్సుకి తోకకి మధ్యలో ఈ రెక్క ఆ రెక్క ఉంటాయి అలా చెప్పారు ఒక ఒక వరవడి వచ్చింది ఒక వరవడి అంటే ఒక క్రమం వచ్చింది అన్నమయంలో ఇదేదో క్రమం చెప్పారు అనుకుని లోపల ప్రాణమయం వచ్చి మళ్ళీ అదే క్రమం వచ్చింది అబ్బో ఈ క్రమం మళ్ళీ రిపీట్ అయింది అనుకుని లోపల మనోమయంలో అదే క్రమం విజ్ఞానమయంలో మళ్ళీ సేమ్ క్రమం అనందమయంలో కూడా మళ్ళీ అదే క్రమం ప్రారంభమైంది ప్రారంభమయ్యి మొట్టమొట శిరస్సు చెప్పడం అయిపోయింది మో ప్రియమయ శిర దక్షిణపక్షం రావాలి అది వచ్చేసింది ఉత్తరపక్షం రావాలి వరుసన బట్టి అది వచ్చేసింది ఇప్పుడు ఇంకేం రావాలి పుచ్చం రావాలి అని అక్కడ బ్రహ్మ వచ్చింది ఆ బ్రహ్మ పక్కన పుచ్చం అని తగిలించారు అంతేగాని బ్రహ్మని పుచ్చ్యం చేసేయడం కోసం పుచ్చశబ్ద ప్రయోగం చేయలేదు పుచ్చం అనకపోతే అయ్యో తోకలేకుండా అయిపోయిందని నువ్వు కంగారు పడతావు అన్ని అవయవాలు చెప్పి ఇది కూడా ఒక మెటఫర్క్ ఇందో చెప్తున్నారు తప్ప బ్రహ్మని పుచ్చ్యం చేసేయడం కోసం పుచ్చశబ్ద ప్రయోగం చేయలేదు కాబట్టి ఇక్కడ పుచ్చం వివక్షితం కాదు పుచ్చమును చెప్పడం ముందు తాత్పర్యం కాదు మరి అయితే పుచ్చశబ్ద ప్రయోగాన్ని ఎందుకు ప్రయోగించాలి అంటే ప్రజాపక్తి కోసం నువ్వు అవయవాలు అన్నీ వచ్చే కనుక దీనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు గనుక తక్కువని దాన్ని కూడా చెప్పాయ శంకరాచార్య పూజ చేస్తా శంకరాచార్యులకి షోడశోపచార్య పూజ ఇవి చేయడం అదే కాదు అయినా చేస్తా తాంబూలం సమర్పయామే అంటే ఎందుకయా తాంబూలం సన్యాసికి తాంబూలం అది సందర్భం కాదు సో చామలం విజయామి చందనం ఆరోహణ ఏదేదో చెప్తాడు అప్పుడో ఇతరుడు అలా వలస పెట్టి చెప్తారు ఎందుకంటే అవన్నీ నేను ఒకసారి అన్నాను తాంబూలం ఎందుకు ఉంటే నష్టమే వచ్చింది మాకు అలవాటైన పద్ధతి అని ఆయన అవును మరి వెంకటేశ్వర స్వామికి అయినా అంటే సాయిబాబాకైనా అంటే మేము సాయిబాబా కాదండి మా బస్తీలో ధోనీ గారు మంచి క్రికెటర్ ఆయనకి పూజ చేస్తున్నాం అంటే ఆయనకు కూడా ఇదే షోటోటార పూజ చేసిస్తాడు పురోహితుడిదేముంది అదే అదే ఫార్ములా అన్నిటిగా అప్లై చేస్తాడు మీరు ధోని పూజ చేసుకుంటే ఆయనకే అభ్యంతరం చేసుకోండి పూర్తి చేసుకోండి ఆయన ఏం చేయట్లేదు ఆయన ఇంకా మీరు క్రమం చెప్పేస్తాడంటే ఆయన నిర్లిప్తంగా ఉంటాడు ఆయన దక్షిణ తీసుకుని ఆయన లేదు చెప్పబోతుంది ధోని మనలో మీరు నిర్ణయించుకోవాలి ఏదో చెప్పాను ప్రశ్నాంతం కాబట్టి ఆ సంబూలం సందర్భం లేకపోయినా వరుస అలాగే పుచ్చమే వచ్చేసింది వరుసలో వచ్చేసింది అంతేగాని బ్రహ్మపుచ్చం అని కాదు అక్కడ అర్థం నా అవయబల్ లక్షణ ఇప్పుడు తర్వాత సూత్రం తద్ధేతు వ్యపదేశాచ ఆ సూత్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు యత్కారణం అభ్యాసాది స్వప్రధానత్వం బ్రహ్మణ సమర్థితం ఎలాంటి స్వప్రధానం అని అర్థం చెప్తున్నారు బ్రహ్మపుఖ్యం ప్రతిష్ట స్వప్రధానం అని అర్థం చెప్తున్నారు అవయవం కాదుది స్వప్రధానము అంటే ముఖ్యం బ్రహ్మ అలా చెప్పడానికి మరేదైనా కారణం ఉందా అంటే ఉంది అని ఆ స్వప్రధానత్వాన్ని సమర్థిస్తూ మరో కారణం చెప్తున్నారు ఏమిటా కారణం తద్ధేతుపదేశ అలా చెప్పడానికి హేతు అని శృతి చెప్పింది కనుక అని దాని దాని ముఖం చూస్తే మీకు కనపడుతుంది దాని వివరణ వికారాత్యా సందందమయ కారణ బ్రహ్మ వ్యపదిశ్యం అసృజత ఇప్పుడు చూడండి ఆనందమయం బ్రహ్మ కాదు ఎందుకంటే ఏమొచ్చాయి అన్నమయం ప్రాణమయం మనోమయం ఈ అనాలసిస్ హైలీ ఎనలైజ్డ్ సబ్జెక్ట్ మీకు నేను ఊరికే భాష్య పంతులు చదివి అర్థం చెప్తున్నా కింద మీరు రత్న ప్రభు వ్యాఖ్యానం ఇస్తే దీనికి మూడు వేట్లు ఎనాలసిస్ చేస్తాడా ఇంకా భామతీకారుడు మరీ విరగబడే అనాలసిస్ చేస్తాడా ఇలాగ అనాలైజ్ చేసుకుంటూ పోతారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంసారం వాళ్ళకి శ్రద్ధ ఉండదు మహాత్ములకి ఈ సంసారం అక్కర్లేదు సంవత్సారం అక్కర్లకి ఇంకేం మిగిలింది ధ్యానం మిగిలింది ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేయరు ధ్యానం ఉన్నది ఒక డిసిప్లిన్ పద్దెన్నో అరగంటలు సాయంకాలం అరగంట సాధకులు ఎక్కువ ధ్యానం చేస్తారు నిష్ట గల వాళ్ళు ఎక్కువ ధ్యానం కూడా చేయక్కర్లేదు ఆరోగ్యం లేని వాడు ఎక్సర్సైజ్ చేయమంటారా అంటే వాడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు హనుమాన్ వ్యామిషాల్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి మీరు ఎక్కువ చేస్తారు హనుమాన్ వ్యామిషాలు నడిపించి ఆయన మీతో పాటుగా అన్నీ ఆయన చేయక్కర్లేదు ఆయన అవన్నీ చేసి కూర్చుంటాడు ఎక్కడో కూర్చుంటాడు కాకపోతే ఉంటాడు వీళ్ళందరూ ఎక్సర్సైజ్ ఆ రకంగా నిష్ఠలో ఉన్నవాడు ధ్యానం ఒక డిసిప్లిన్ కింద చేస్తాడు కానీ అదొక అత్యవసరమైన విషయంగా ఉండదు కాబట్టి బుద్ధిని ఇప్పుడు ఎంగేజ్ చేయాలి జాగ్రత్త అవస్థతో ఎంగేజ్ చేయాలి రెండు రకాల ఎంగేజ్మెంట్స్ రాజకీయ విషయాలనే చర్చించాలి లేకపోతే శాస్త్రాన్నైనా చర్చించాలి ఆ రకంగా వచ్చింది శాస్త్రం అంట బుద్ధు స్వామికి బాగా చెప్పారు ఆయన ఏమన్నారంటే వీళ్ళు ఈ పుస్తకాలన్నీ రాయాలని రాసినవి కాదు ఇవి వాళ్ళు మననం చేసుకుంటూ ఉంటే ఆ మననం నుంచి పుట్టుకొచ్చేవిచ్ ఈజ్ వెరీ ట్రూ ఇప్పుడు గోవింద గోవిందానంద ఈయన రత్న ప్రభావకారుడు ఆయన కూర్చుని ఆ శంకర ఎంజాయ్ చేస్తుంటే ఈ వ్యాఖ్యానం ఎంజాయ్ చేసి ఆనందాన్ని కాగితం మీద పెట్టాడు అంటే మీకో తయారై అలా వచ్చినవి కానీ ఈ పుస్తకాన్ని మేము రాసేసి పబ్లిషన్ ఇచ్చేసి పబ్లిష్ చేయించేసి అలా వచ్చినవి ఏం కావు మననం నుంచి హైలీ ఎనాలైజిడ్ సబ్జెక్ట్ దాన్ని మనం ఆ ఎనాలసిస్ని ఏ కొంచెమైనా మనం స్వీకరించామనుకోండి మన బుద్ధి కూడా ఆ ఎలివేషన్ వస్తుంది ఆ సంసారం బరువు తగ్గుతుంటుంది సంవసారం ఉరికి కొంచెం కింద సీట్లు అవుతుంది లేకపోతే పొద్దున్నీ రాత్రింటాక అదే సంసారంలో ఈ ఈ ఇల్లు వాకిల్లు ఈ వస్తువులు కొన్నాం ఆ వస్తువులు కొన్నాం బ్యాంక్ అకౌంట్లు బిల్లులు తర్వాత ఈ ఇంట్లో వాళ్ళకు ఉండేటువంటి ఇమోషనల్ ఇష్యూస్ ఇమోషనల్ ఇష్యూస్ అవి ఎప్పటికీ చెమలవుతాయి బాగుంటూ ఉంటాయి ఉదాహరణ తర్వాత ఒకటే ఉదాహరణ తర్వాత ఒకటే అలా ఇమోషనల్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి వీటన్నింటిలోనూ పడి కొట్టుకుంటూ ఉంటే అదంతా కాలుష్యం అయిపోతుంది కిందకి దిగిపోవాలంటే బ్రహ్మసూత్ర భక్ష్యం చదువుకుంటూ ఉన్నాం ఇంకా వాళ్ళు ఏది అడిగినా తలపై కూర్చోండి ప్రశ్న మీ సరేటేడవ్ మై వర్క్ అలాగే సాధన చేయాలి అందుకోసం అనలైజ్ చేయాలి లేకపోతే అక్కడ ఉండే ఆ ఒక్క వాక్యాన్ని బట్టి ఉనికి పీపీ సాగదీసి అలా ఎందుకని అది కాదు తాత్పర్యం తాత్పర్యం ఏంటంటే అనాలసిస్ చేసుకుంటే మనం ఎలివేట్ అవుతుంది ఇప్పుడు అన్నమయం చెప్పారు ప్రాణమయం చెప్పారు మనోమయం చెప్పారు ఆనందమయం చెప్పారు విజ్ఞానమయమో ఆనందమయమో చెప్పారు చెప్పి ఆ తర్వాత అసన్యవసతం బ్రహ్మమైన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఇదగుం సర్వమసృజత అని ఉంది ఈ సర్వమును సృష్టించను అని ఏది డంకించా ఇక్కడ ఏదైతే ఉందో ఆ సర్వమును సృష్టించారు ఎది డంకించా అన్నది సర్వముకి విశేషం ఏదైతే ఉందో ఆ సర్వమును సృష్టించారు సహ సహ అంటే అది అది సృష్టించను అది సృష్టించెను సర్వమును అన్నప్పుడు చూడండి సహ అది అన్నదానికి అర్థం మీరు ఆనందమయ్యహా అని చెప్పారు అలా చెప్పారు కదా పూర్వం అది అని అన్నదానికి అర్థం ఆనందమయ అని చెప్పారు అంటే ఆనందమయము సర్వమును సృష్టించడం వేటినా సర్వమును అన్నమయమ మనోమయ ప్రాణమయ మనోమయ ఆనందమయము సృష్టించడం అలా బాగుందా లేకపోతే సహా అంటే బ్రహ్మని చెప్పు ఈ సర్వంలో ఆనందమయాన్ని పారాయి అది కూడా సర్వంలో పారాయి అప్పుడు ఆ బ్రహ్మ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములతో సహా సర్వమును సృష్టించింది అంటే బాగుందా ఏది బాగుందండి ఏ బాగుంటుంది ఇలాగే బాగుంటుంది కాబట్టి అయితే సృష్టించిన బ్రహ్మయే సృష్టించబడిన ఆనందమయంలో తోకలా ప్రవేశించింది తోకయై ప్రవేశించింది తోకయై ప్రవేశించలేదు తోకలా తోక వలెన్నం కానీ తోక అయిందని మాత్రం ఉండదు తోక వలెన్నంలో మీకే అభ్యంతరం లేదు అది స్వప్రధానత్వానికి భంగం కాదు తోక అవయవం అయిపోయింది అంటేనే స్వప్రధానానికి భంగం కాబట్టి ఇద ఈ సర్వాన్ని సృష్టించింది అని చెప్పడం ఉన్నదే అది ఆనందమయం బ్రహ్మ కాదని పుచ్చబ్రహ్మయ్య బ్రహ్మ చెప్పడంలో చాలా ప్రధానమైన కారణము తత్ హేతు వ్యపదేశ తత్ అన్నమయం మొదలుకొనే ఆనందమయం వరకు ఉండే ఈ వికార జాతమంట జాతమంటే సముదాయం ఈ వికార సముదాయమున కంటకి హేతు కారణం పరబ్రహ్మ అని ఇదగు ముసల్వమ సునిజత అనే వాక్యంలో శృతి చెప్పింది వ్యపదేశ చెప్పింది కాబట్టి పుచ్చబ్రహ్మయే బ్రహ్మ అని ఆ సూత్రానికి వ్యాఖ్యాన ఇంతకుముందు మీరు ఆనందమయం బ్రహ్మ అన్న ప్రణాళికలో సూత్ర వ్యాఖ్యానం చూస్తే అసలు ఇలా ఉండదు అది అది ఇంకో ఇంకో ఘోరంలో ఉంటుంది అది చూసి ఇది చూస్తే అసలు కొన్నింటికి పొంతన కొంతమంది నేను మహాపండితుని ఎదుగుడు ఆయనకుముందు చెప్పాను మీకు ఆయనకి ఆ భర్తృప్రపంచాచార్య వ్యాఖ్యానం అంటే ఎందుకు ఇష్టం అంటే అది సగుణ వ్యాఖ్యానం సగుణంలో జీవ భేదం ఉంటుంది నిర్గుణంలో జీవేశ్వర భేదం ఉండదు సగుణంలో భేదం కుచేలుడు శ్రీకృష్ణుడు ఉపాఖ్యానము అది నిర్గుణంలో ఐక్యాన్ని బోధిస్తుంది ఎందుకంటే కుచేనుడు దరిద్రుడు శ్రీకృష్ణుడు లక్ష్మీపతి కానీ ఇద్దరూ దగ్గరికి వచ్చేప్పటికి ఇటు ఈ లక్ష్మి పక్కకి పోతుంది ఈయన దారిద్ర్యం పక్కకి పోతుంది ఇద్దరూ గౌగులించుకుంటారు ఆ లక్ష్మి పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది ఈయన దేవత కూడా పక్కనే నిలబడి చూస్తూ లక్ష్మి యొక్క జ్యేష్ఠడు అక్కగారు వాళ్ళు ఈ అక్క ఇద్దరూ పక్కకి తప్పుకుంటారు ద్దరూ పౌరు జీవుడికి ఈశ్వరుడికి అభేదం వచ్చేస్తుంది అది కుచేరుని యొక్క వృత్తాంతంలో ఉండే సారము కుచేలోపాఖ్యానం యొక్క తాత్వికమైన దృష్టి అది అలాగే చూసుకోవాలి తాత్విక దృష్టి చూసుకోవాలి తెలియ కుచేలోపాఖ్యానం తాత్విక చూసుకోపోయినా పర్వాలేదు అదే చక్కటి ఉపాఖ్యానం మీరు తాత్వికంగా చూసినా బాగానే ఉంటుంది అదే ఒక ఈవెంట్గా చూసినా బాగానే ఉంటుంది కానీ కొన్ని ఈవెంట్లుగా చూస్తే గడబడిగా ఉంటాయి అందుకు అన్నికేందు తాత్వికదృష్టిని కలిగి ఉండాలి వ్యాఖ్యానం కృష్ణుభాష్యకర్లు కారణం సత్ బ్రహ్మా స్వికారనందమయ్యయా వృత్త అవయవ ఉపపద్య కాబట్టి స అంత వికార జాతమునకంతకు కారణమై ఉన్న బ్రహ్మ సత్ బ్రహ్మ కారణం సత్ బ్రహ్మ కారణమై ఉన్న బ్రహ్మ ఒక అర్థం రెండో అర్థం కారణమై సత్త బ్రహ్మ ఎందుకంటే అస్థి బ్రహ్మేతి చే అస్థితి సత్ అక్కడ కూడా సద్రూపంగా బ్రహ్మని ప్రతిపాదించి ఉన్నారు కాబట్టి ఆ సద్బ్రహ్మ దాన్ని ఆనందమయంలో పెట్టారు దాన్ని వికారం వికారంలో కూర్చోబెట్టారు ఆ ప్రాయాపత్తి చేత పుచ్చస్థానంలో కూర్చుంది వెళ్ళేది ఎక్కడ కూర్చోబెట్టడంటే పుచ్చ అనే అనదగ్గ స్థానంలో కూర్చుంది అది ఆ కూర్చోవడంలో అది ఇక్కడ పుచ్చ్య శబ్దానికి యథార్థంగా పుచ్చమనే అర్థము అని అలాగ ఎక్కడ కుదరదు ఒక అన్నమయ కోశంలోనే కుదుర్తుంది అన్నమయ కోశంలో ఎడమ చెయ్యి ఎడమరెక్క పులి చెయ్యి పుడి రెక్క అంటే అది కొంచెం చెప్పడా ఫిజికల్ టు ఫిజికల్ మీకు కుదిరింది ఇంకా మనోమయ కోశంలో ఋగ్వేదము ఎడమరెక్క అంటే ఏమి కుదిరింది అది నటఫర్గా కుదురుతుంది తప్ప ఫిజి యాక్చువల్ అర్థం చెప్పడం కోటరు అక్కడ కూడా ఋగ్వేదము ఎడమరెక్క అంటే ఎడమరెక్క వంటిది అంతే కాబట్టి బ్రహ్మని పుచ్చ అవయవంగా చెప్పేయడం అది ఒక పెద్ద అది అవయవంగా ముఖ్య అర్థం చెప్పకూడదు ముఖ్య అర్థం అంటే ఏమిటి ఆనందమయమనే ఒక కోశం దానికి ఒక తోక ఉంది ఆ తోకే బ్రహ్మా అది ముఖ్యార్థం అటువంటి ముఖ్యార్థం సరికాదు కాబట్టి అక్కడ అవయవంగా ప్రాయాపత్తి చేత చెప్పారు తప్ప అవయవము వంటిది ముఖ్యము వంటిది అంతటా అలా చెప్పుకోవాలి ఇప్పుడు విష్ణువు గరుడు మీద ఎక్కి వచ్చాడు అంటే విష్ణువు గరుడు వంటి గరుడు గరుడైవ గరుడ ఎక్కడము ఇవ ఎక్కడం రావడం ఇవ రావడం అని చెప్పుకోవాలి అలా చెప్పుకోవాలి అయితే విష్ణువు రావడం ఏమిటి విష్ణువు సర్వం వ్యాపకుడు రావడం ఏమిటి సూర్యుడు వస్తాడా సూర్యుడు రావడం ఏమిటి సూర్యుడు అంతటా వ్యాపించి ఉన్నాడా ఇప్పుడు దీపం ఉంది దీపం వస్తుందా అది దీపం ఇక్కడి నుంచి అక్కడికి రావాలా అది అది బుద్ధి కాదుగా దీపం అంటే దీపం అంటే కాంతి కాంతి పనికెట్టుకుని ఇంకే తర్వాత మీరు చెప్పిన తర్వాత వస్తుంది అది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రావడం అంటే రావడం ఇవా ఎక్కడైతే అండి ఆయన గరుడి మీద ఎక్కి ఇలా ఇలా అనుకుంటూ వస్తుందనా కాదు రా ఎక్కడం గరుడు అంటే వేద గరుడు ఛందోమయేన గరుడేన సమూహ్యమాన అని భాగవతంలో దీంట్లో కపిల దేవభూతి సంవాదంలో ఛందోమయైన గరుడైన సముహ్యమాన ఆ గరుడు మోసపోసుకున్నాడు ఎవడండి ఈ గరుడు చందోమయుడు చంద అంటే వేదం వేద మంత్రములే గరుడు ఇప్పుడు మంత్ర మంత్రార్థం తెలుసున్నవాడికి ఆ ఇప్పుడు నేను చెప్తాను చూడండి సో త్రీని పదావిచక్రమే విష్ణుర్విచక్రమే సో విష్ణోర్ముఖం వీర్యాణి ప్రవోచం అని నేను అన్నాననుకోండి మీకు అర్థం తెలిసిందనుకోండి అప్పుడు మీ బుద్ధిలోకి విష్ణువు వచ్చేసాడా లేదా ఎలా వచ్చాడు ఈ ఛందస్సుని బట్టి ఈ మంత్రాలను బట్టి వచ్చాడు అది గరుడు ఛందోమయన గరుడైన సమూహ్యమా అలా తీసుకోవాలి అంతేగానే ఒక ప్రపోర్షన్ అనేది లేకుండా గరుడు ఎంతో ఉంటాడు విష్ణువు బుల్లికిసరంత ఉంటాడు ఒక ప్రపోరుషన్ అనేది లేకుండగా ఒక ఆర్టీ అనేది కూడా లేకుండగా ఒక సమయం సందర్భం లేకుండా ఏవో చెక్కలతో పిచ్చి పిచ్చి బొమ్మలు చేసి వాటిని ఇంకోటి రోగించి అదేదో అలా గరువుడి మీద వచ్చేసాడు విష్ణు అని ఊరికి కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దట్ ఈస్ నాట్ హౌథింగ్ సార్ ఒక ఎలిగేటివ్ వర్షం అలా ఉందితోటి ఉంటుంది మనం మన స్థాయిని ఆలోచించే ఈ ఈ ఊరేగింపు ఏం చేస్తారో తెలిసిన మేము చేసేవాళ్ళు అంతేపూ చెప్తున్నాం ఆ ఊరేజింపు ఎక్కడిన తర్వాత విగ్రహం తీసుకువెళ్ళి లోపల పడగానే ఈవన్నీ ఎక్కడుంటాయి ఆ బయట గేటు పక్కన ఒక అటకటాల్ లాంటివి పెట్టి దాంట్లో విసిరేస్తారు అలా విసిరేయడమే అవి ఎలా పడి ఉంటాయి అవకతవకగా పొడి ఉండవు చల్ల చెందరగా అవకతవంత పడి ఉంటాం అవి మళ్ళీ ఎప్పుడు తీస్తారు ఇవి ఎప్పుడు తీస్తే అప్పుడు దాన్ని దుమ్ము దింపి ఈ రంగు రేయాల్సిందే ఎప్పుడు తీస్తే అప్పుడు ఎందుకంటే ఎప్పుడు అది అభ్వన్నంగానే మట్టి కొట్టుకుపోయే ఉంటుంది ఆ బొమ్మ ఎప్పుడూ స్థుద్ధంగా ఉండదు ఎప్పుడు మట్టి కొట్టుకుపోయి ఆ పళ్ళకి ఎప్పటికప్పుడు మాటలు పెట్టుకుంటూ ఉండడం బిగించుకుంటూ ఉండం మేమున్న దాంట్లో కూర్చోదు అక్కడ దాని మీద మనకున్న శ్రద్ధేట అర్థమైపోయింది కాబట్టి దట్ ఈస్ నాట్ హౌసింగ్ సార్ ఇదంతా కూడా ఒక ఎబరేషన్ తప్ప మరొకటైనా స్ట్ సో కాబట్టి ముఖ్యయా వృత్త్యా అవయవ నా ఉపపద్యతే అన్నా అన్నది పెట్టుకోవాలక్క కాబట్టి అవయవం అంటే అవయవమే పుచ్చమంటే పుచ్చమే తోకంటే తోకే గరుడు అంటే గరుడు దాని మీద కూర్చొని ఇటు అటు తిరిగేస్తున్నాడు అని అలా ముఖ్య వృత్తిని తీసుకుంటే అది దేనికి కూడా అది అన్వయించరు ఎక్కడా అన్వయించదు ఇక్కడ సూత్రంలో అసలే అన్వయించరు కాబట్టి ఇక్కడ పుచ్చే శబ్దం అవయవము కాబట్టి బ్రహ్మ ముఖ్య బ్రహ్మ కాదు స్వప్రధానం కాదు అనే మీ మేజర్ అబ్జెక్షన్ ఏదైతే ఉందో అది కోటిపారేశ్వరం అయిపోలేదు ఇంకా మూడు సూత్రాలు ఉన్నాయి మరి వాటి మాట ఏంటి అపరాణ్య సూత్రాన్ని యథాసంభవం పుచ్చవాక్య నిర్దిష్ట్రహ్మణ ఉపపాదకాని ఆయన ఎన్ని సూత్రాలకి చెప్పారంటే మూడింటికి చెప్పారు చెప్పి ఇంకా మాన్ ప్రవర్ణికమే వచీయతే నేతరోప పత్తే భేదవ్యపదేశాచ కామాచ నానుమానాపేక్ష అస్మిన్నస్గం శాస్త్రీ ఇంకో ఐదు మాట ఏమిటి ఈ మూవీకి చెప్పిన పద్ధతిలోనే చూసుకున్నాను అపరాన్ని అపించ సూత్రాన్ని చూసుకోవాలి యథా సంభవం ఆ సందర్భాన్ని మంత్రవర్ణికమేవతి గీయత అని ఉంది అంటే మంత్రవాక్యాలు కూడా దాన్నే గానం చేస్తున్నాయి అక్కడ ఏమని చెప్పారు మంత్రవాక్యాలన్నీ ఆనందమయాన్ని గానం చేస్తున్నాయి అని చెప్పారు ఆనందమయం బ్రహ్మ ఇప్పుడు సరిగ్గా మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోండి ఆనందమయాన్ని గానం చేయట్లేదు అసలు ఆనందమయానికి ఎక్కడా మనుషమే లేదు ఆనందం లేరు ఆనందమయం లేరు బ్రహ్మని గానం చేస్తున్నాయి అని మీరు చూసుకోండి బ్రహ్మని గానం చేస్తున్నాయి ఎదరెదరు కూడా అలా ఎదురు వెళ్తే మీకు అభ్యాసం కూడా బ్రహ్మకి కనపడుతుంది మంత్రవర్ణమును కూడా బ్రహ్మనే దానం చేస్తున్నాయి అక్కడికి అది సరిపడిన మంత్రవర్ణికమే వచ్చి అలాగే ఇంకా సూత్రాలు కూడా కామాఖ్య నానుమానాపేక్ష అనేది అంటే సాంఖ్య నిర్దిష్టమైన అనుమానం ఏదైతే అది జగత్కారణం కాదు ఆనందమయమే జగత్కారణము అని అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏమని అలా చెప్పద్దు ఇప్పుడు చెప్తారంటే అక్కడ ఆనందమయం అనే కదా కామ ఆచ నా అని కాబట్టి సంకల్పం చేసింది కనుక కామ సంకల్పం ఇక్కడ సాంఖ్యులు చెప్పేటువంటి ప్రధానం విగత్కారమే కాదు బ్రహ్మయ్యే విగత్కారణం అని అక్కడ చెప్పారు ఎందుకంటే సంకల్పించింది కాదు ఆనందమయ్యి సంకల్పిస్తా బ్రహ్మ సంకల్పించాడు బ్రహ్మ సంకల్పించి జగత్తుని సృష్టించిందా ఆనందమయో సంకల్పించి జగత్తుని సృష్టించిందా మీరు చూసుకోండి వాక్యాలు అలా ఉన్నాయి కాబట్టి బ్రహ్మయే సంకల్పించినది కాబట్టి కామాచన అనుమానాపేక్ష అనే సూత్రించట్టు కూడా పరబ్రహ్మపుచ్చవాక్యమునందు నిర్దిష్టింపబడిన బ్రహ్మ పుచ్చవాక్యంలో ఉంది బ్రహ్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట పుచ్చవాక్యంలో ఉంది బ్రహ్మ కానీ బ్రహ్మపుచ్చం కాదు పుచ్చవాక్యంలో ఉంది బ్రహ్మ పుచ్చమేవ పుచ్చ్యం ఆ విధంగా యథాసంభవంగా అంటే ఆ సందర్భాన్ని బట్టి ఎలా వీలు పడుతుందో ఆ విధంగా ఆ ప్రతి సూత్రము కూడా ఇచ్చవాక్యమునందు చెప్పబడిన బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయి తప్ప కాదు అని మీరు చూసుకోండి ద్రష్టవ్యం అంత ధర్మోపదేశా ూర్ణమమదూర్ణమి పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతిశాంతి హరి